ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రవ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైడ నీకే స్థుతులు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ మమ్మలందరినీ సులుష్టంగా కాపాడి అయినా మీ కృపలో భత్రపచ్చుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకుని ప్రవ దివరాత్రులు కాచి కాపాడనైనా నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ నీకే స్థుతులు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు యుగ కలుగును కాక హలరీయ నా దేవ నా ప్రవ ఇక మధ్య కనసంలోనైనా నా ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినామునైనా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభావ మీ నూతనైన పరిశుద్ధ ఆత్మ అభిషేకం పర్లోకొప్ప జ్ఞానం మాకు అనుగ్రహించండి పాటల ద్వారా మీరు మైంప వాక్యం మాతో మాట్లాడండి ప్రభావ నా దేవ నా ప్రభావ నీకు ఎంతో వందలేసా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినైనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేర్తున్నాయి ప్రభావ ఓ దే మేము అర్థం చేసుకుని జాగ్రత్తగా ప్రభావ మా జీవితంలో ప్రకారంగా మేము జీవించి అనేకలు ప్రకటించే కృపా భాగ్యం మాకు రానబే త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి నీ నామని మహిమ తెచ్చుకునైనా ఎవరిక గొప్ప ధన్యత ప్రభావ మీరు మాకు అనుగ్రహించేందుకే నీకు ఎంతో వందలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నవైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటూ ఓ ప్రభావ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప నీ కృప నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప కష్టకాల మందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నా ధరించినది కష్టకాలమందు నా చేరి కన్నీళ్ళు తుడచిన ధరించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా NEEKRUPA, ITDEE NEEKRUPA, EASTITI LOWBUNNA NANN TEE, INKABRA THIKUNNA NANN TEE, NEEKRUPA. MOORKULAGU NEE THARAMMU LOW NUNDI VEERU CHEISTI, PARALOKKA PAURATVAM NAHKU YEECCHE NADEE NN, మూలకులగు ఈ తరములో నుండి వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప నీ కృప నీ కృప నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా దేవదూతలే చేయని ఈ సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది దేవతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడునైనా నాకు అప్పగించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపాయకం తీసుకుంటూ ఈ యొక్క విశ్రాంతి అనేక ఆచరిస్తున్నారు బాబా నేను కూడా జ్ఞాపకం తీసుకుంటున్నాను మీరే మా తపాతు మీరే మా యొక్క అభిప్రాయం మీరే మాకు కావాలి కోట అవును ప్రభా మీరే మేము దాగు చూసు ప్రభావ కాబట్టినైనా మేము ఎక్కడికి పోలేమునైనా సమస్తం మీలోనే ఉంది కాబట్టి దానికి తగినట్టు మేమందరం గ్రహించి ముందు పోలపడమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ సాయంత్రం సన్నిగ్రహంలో మేము ప్రార్థించినాం ప్రభావ ఇక్కడ పాటలు పాడి మిమ్మల్ని ఇప్పుడు మీ స్వరం వినాల సిద్ధపడుతున్నాంనైనా మా మాట్లాడండి మా జీవితాలు ముఖ్యంగా ప్రభావ మీ వాక్కులో జీవముంది వెలుగు ఉంది ప్రభా ఆ వెలుగు మా హృదయంలో వెళ్లాల ప్రభా అది జీవింపజేళ్ల ప్రభావ ఎక్కడెక్కడ చీకటి ఉన్న వాటిని పాలదొరాల ప్రభావ అటువంటి వెలుగు ఉన్న ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించాలి దీన్ని జాగ్రత్తగా మేము విని మా హృదలలో భద్రపరచుకొని ఓ ప్రభావ మీ మైమార్తంగా లోపల దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు పోవాలి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమే దేస్తు క్రీస్తు అనే ప్రతి యోపు గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చూపిస్తాను ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి కూడా దేవుణ్ణి తుపించడం అన్న విషయం గురించి చెప్పబడుతుంది సాధారణంగా మనం ఎన్నో ప్రాంతాలలో వింటాం కదా వాక్యాలు ఇవన్నీ దేవుని సృష్టించాలా ఘనపరచాలా మహిమపరచాలా పాటలు పడాలా ఇవన్నీ చెప్తా వింటా ఉంటారు కదా కొన్ని ఏం జరుగుతాయంటే సరే వింటామేమో ఎంతకాలం వింటాను వీళ్ళు ఇంకా వినాలా ఇంకా పోతే వినాలా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలా తెలుసుకొని దేవుని ఆరాధించాలి ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక అని ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలనేసి సమర మన ప్రభు మాట్లాడాలి మనకు తెలుసు అయితే ఆ స్త్రీతో ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అమ్మ మీరు తెలియదని ఆరాధిస్తున్నారు ఒక దశలో దాని తర్వాత చెప్తాడు చాలా సార్లు నాకు అనిపిస్తుంట అది ఒకళ్ళు నిజంగా మనం దేవుని తెలుసుకొని ఆరాధిస్తున్నావా తెలియకుండా ఆరాధిస్తున్నావా అని నేను ఒకటి ఎప్పుడు గమనిస్తానంట ఈ పాటలు ఉంటాయి కదా క్రిస్టియన్ సాంగ్స్ హిందూ సాంగ్స్ అవి మన సెక్యులర్ సాంగ్స్ మనం పాడం క్రిస్టియన్ సాంగ్స్ గురించే మాట్లాడతాను నేను ఎందుకంటే మనం తీర్పు కాదు ఎవరికీ తీర్పు చేసడం కాదు మన బాధ్యత సత్యాన్ని గ్రహించాలనేట్లు చూపించాలా ఇది సత్యం ఇందులో జీవం ఉందనే ప్రయత్నిస్తాం ఓపెన్ ఉంటాం మైండ్ క్రిటిక్ చేయము ఎవరిని కూడా అయితే ఇందులో జీవం మనం రుజువుపరచాలి అంతకంటే స్పెషల్ గా మనం ఏం చెప్పించేది ఇక్కడ ఆ కొన్నిసార్లు ఆ పాటలు వింటప్పుడు సడన్లీ నా మైండ్ లాక్ అయితుంది ఎందుకు లాక్ అయిద్దంటే ఈ పాట వాక్యం ప్రకారం ఉందా తెలుగు పాటలే వర్షిప్ సాంగ్స్ దేవుని వాడు దేవుని చూపిస్తుంటాం కదా అవి వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఎట్లా పోతుంది ఆయనకి వర్షిప్ ఆరాధన పోతుంది ఆయనకి రాగం బాగుంది నేను ఒకటిసారి గమనించిన అది ఓపెన్ గా నేను చెప్పను కొన్ని కానీ పాట రాగం ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ అందులో వాక్యానికి విరుద్ధంగా కొన్ని పదాలు ఉన్నాయంటే పాపం రాసే కూడా సరే వాక్యంలో బలపర రాసేదాడంటే సెకండరీ ఇష్యూ వాక్యం అనుగుణంగా ఉందా ఇప్పుడు నేను శివోని గీతంలో కదా శివోని గీతంలో చూసినప్పుడు ప్రతి పాటకి మీద రెండు మూడు వాక్యం రెఫరెన్స్ ఉంటాయి అవి చదివాక చూస్తే ఆ పదంకి తగినట్లుంటది పాట శివోని గీతంలో స్పెషాలిటీ అది మళ్ళీ పైన ఉంటాయి మూడు వర్షాలు ఉంటాయి ఏదో ఒకటి రెండు కనీసం రెండు మూడు వర్షాలు ఉంటాయి వాక్యాలు డిఫరెంట్ డిఫరెంట్ వాక్యాలు ఆ వాక్యాలు చదివాక చూస్తే ఈ పాట ఆ వాక్యాల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది నేను ఎన్నిసార్లు చెక్ చేసిన ఈ రోజు వింటున్న పాటలు చాలా మట్టుకు వాక్యానికి తగినట్లుంటావు అంట ఎట్లు ఉంటాయంటే దేవుడు అవసరం లేనట్లుంటాయి ఆ పదాలు నీ వల్ల చేయగలవు ఇది నీకు సాధ్యము దేవుడు లేకుండా ఎట్లా చేయగలం మనం నాలో నా నుండి వేరుగా ఉండి ఫలించలేదు అంటాడు సువార్త పదిహేనో అధ్యాయంలో ఇంపాసిబుల్ ఆయనలో నుండి లేక ఫలిస్తుంటాం ఇప్పుడు చాలా మంది లోపలంటారు అరే చూడు నేను దేవుడిని నమ్మకలేదు అయినగా నేను ఫలించినా కదా కానీ నీకు ఎక్కడ ను నువ్వు ఉంటది ఆయన ఫలింపజేస్తాను ఎందుకంటే ఆయన నీటి న్యాయవాది ఆయన కృపగల దేవుడు ప్రతి ఒక్కరి మీద వర్షం కుమరించబడుతుంది ముళ్ల మీద మంచి చెట్ల మీద కూడా నీళ్లు కుమరించబడుతున్నాయి వర్షం పడుతుంది మరి రెండు ఫలాలు ఇస్తున్నాయి కానీ ముళ్ళ చెట్ల ఫలా ఎవరికి పనికి రావాలి అదే మంచి చెట్టు ఫలాలు ఎంతో లాభం కదా కాబట్టి ఈ లోకంలో కూడా అనేకులు ఆశ్చర్యం పడుతున్నారు అనేకులు అద్భుతాలు అనేకలు వారి జీవితంలో కార్యం చేస్తున్నాము చాలా లాభదాయకరంగా ఉంటుంది కానీ చివరికి వాళ్ళ ఫలం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు కాబట్టి పాటలు పాడడం అనేది బహు ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను ఈ అంశం ఇదే దేవుణ్ణి ఆయనని స్థుతించాలా ఆరాధించాలా అన్న విషయం గురించి ఇక్కడ చెప్పబడుతుంది ఈ వాక్యం ఇక్కడ ఎందుకో పాటలు దేవుడు మనకి క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి సృష్టించడం ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నాను నాకెందుకు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది సడన్ గా ఒక థాట్ వచ్చింది నైన్టీ టూ లో ఒక బ్రదర్ కి నేను ప్రేయర్ చేస్తున్నా మంచమీదే పండుకున్నాడు లేచలేడు ఇట్లా లేపితే లూజ్ ఇలా పడిపోతుంది నీ చేతలు దయం పట్టింది దయం పట్టింది నాకు తెలుసు కొన్నిసార్లు తలు చేస్తారు కొన్నిసార్లు కోపంతో మాట్లాడతారు కొన్నిసార్లు అట్లనే పండుకుంటాడు త్వరగా లేదు అంటే లేకపోతుంది అంటాడు కానీ కొన్నిసార్లు ఆ స్పిరిట్ మాట్లాడుకుంటది అయితే ఎంత ప్రయత్నిస్తున్నా లేదు అయితే నాకు ఎందుకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే చూసాం దేవుని పాటలు పెట్టి చూస్తామని ఒక క్యాసెట్ అప్పుడు అరోజు క్యాసెట్స్ ఉండే బ్రదర్ దినకరణను పాడిన క్యాసెట్ ఉండే పాటలు రమ్మను చున్నాడు అని అట్లా పాటే ఇటువంటి పాటలు వచ్చి క్యాసెట్ పెట్టినా ఆ క్యాసెట్ పెట్టి పాటలు స్టార్ట్ చేయగానే రెండు చెవులు గట్టి మూసుకుంటది బ్రదర్ చెల్ గట్టి పోసుకుంటాడు అది పనిచేయ అది పని గట్టిగా మాట్లాడుతున్నాడు అప్పుడు వచ్చింది శక్తి మాట్లాడికి కానీ అది లేనప్పుడు తీ లాగా పడిపోతున్నాడు నేను కంటిన్యూస్గా ప్లే చేస్తున్నా ఇరిటేట్ అవుతున్నాడు అది భరించలేకపోతున్నాడు ఆ పదాలు ఏ స్థిపరిస్తున్నా అమ్మ అంటే పాటలలో అంత పవర్ ఉంటుందా చవులికి దయ్యం పట్టినప్పుడు దావిద్రాజు వాయించిన మ్యూజిక్ దాని ఎఫెక్ట్ ఉందా లేదా సైతాన్ మీద ఇరిటేట్ అయిపోతుంది సౌలు దా దావిధిని చంపాలని దశకి అంటే పాటలో ఎంత పవర్ ఉంటుంది అనేది దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఇక్కడ ఇందాక చూసినట్లు యోగ అంటున్నాడు యోగ గ్రంథం అంటున్నాడు ఇది ఎవరు రాసిన కదా మనకు తెలియదు కానీ ఒక చరిత్రలో ఏంటంటే మోషనే రాసండి అలా ఒక చరిత్రలో యోగ గ్రంథాన్ని యోగ గ్రంథము ఆది కంటే ముందు పాతది బైబుల్లో అన్నిటికంటే పాత పుస్తకం ఏదంటే యోగ గ్రంథమే అందుకు యోగు గ్రంథంలో ఉన్న విషయాలు అన్ని ప్లేసుల్లో దొరకవు బైబిల్లో ఇక్కడ మనం ఏడో వర్షంలో ఒక విషయం చూస్తున్నాం ఏంటంటే అది ఇంగ్లీష్ లో మార్నింగ్ సార్ తెలుగులేముంది వేకవచ్చు కానీ కదా ఉదయ నక్షత్రములు ఉదయ నక్షత్రములు దేవుణ్ణి స్తున్నట్ట కొనియాడుతున్నాయట పాటలు పాడుకుంటా వారితో పాటు దేవుని కుమారులు కూడా వాడుతున్నారట ఆశ్చర్యం కదా అంటే ఉదయ నక్షత్రములు అంటే ఏం చెప్పండి ఎవరికైనా తెలుస్తాను మార్నింగ్ స్టార్ అంటే ఎవరికైనా తెలుస్తా అదే అంటే ఏం చెప్పండి ఉంటాయి అది స్టార్స్ ఉంటాయి అన్ని అనిపిస్తే బైబుల్లో యేసు బ్రహ్మణ ఉంది కరెక్టే కానీ ఇంకొక దశలో చైతాన్ కూడా ఉంది తప్పదా మార్నింగ్ స్టార్ అని అయితే వేకవచ్చు అది మోర్ బ్రైట్ గా బ్రైట్నెస్ ఉండే నక్షత్రం ఎక్కువ వెలుగునిచ్చే నక్షత్రం అంటే వెలుగులు వెదజల్లే నక్షత్రాలు అన్నట్టు ఇవన్నీ మార్నింగ్ స్టార్స్ అంటాం అంటే మార్నింగ్ అంటే తెల్లవారి లేచినాయి అన్నట్టు అవి అప్పుడే బయటకు వచ్చినాయి దాని వెలుగు ఎక్కడ పవర్ఫుల్ వెలుగు అన్నట్టు అట్లా డిస్క్రైబ్ చేస్తుంది అన్నట్టు చూస్తే కాబట్టి ఉదయ నక్షత్రములు అంటే దేవదూతలు అనుకోవచ్చు ఆ పురాతనమైన అనుకోవచ్చు దేవుని బిడ్డలు అనుకోవచ్చు ఎవరని అనుకోవచ్చు అందరు కలిసి దేవుని స్థితిస్తున్నారట మనం చూస్తాం బైబుల్లో దేవదూతలు దేవుణ్ణి ఇరవై నాలుగు గంటలు చూపిస్తుంటాడు అట పాటలతో చూపిస్తుంటే అది షేక్ అయిపోతున్నట్టు దాని ఫౌండేషన్ షేక్ అయిపోతున్నాడు వాక్యం అంటే పాటలలో ఎంత పవర్ ఉందనేది నేను చెప్తున్నాను ఎందుకు వస్తుంటే నాకు అదే జ్ఞాపకానికి వస్తుంది ఆ బ్రదరు అంతవరకు సైలెంట్ గా ఉండి ఆ పాటలు పెట్టగానే రియాక్ట్ అయిపోతున్నాడు అని అనిపించింది అవును హోటల్స్ కి పోతే వాడు ఇరవై నాలుగు పాటలు పెడుతూ వాడు దానికి అట్రాక్ట్ అయిపోయి కూర్చుంటారు మనుషులు నాకు బాగా గుర్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఇరానీ హోటల్స్ అలో ఆ పురాతన మన పాత నైన్టీన్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ పాటలు ఇష్టవాడు వాడు ఇరానీ ఆ పాటల వరకు పోయి వినేటోళ్ళు గ్రాండ్ ఫోర్ రికార్డ్ పెడుతుండేవాడు ఆ గ్రాండ్ ఫోర్ రికార్డ్ పెడితే అందరు వచ్చి వినాల ఓల్డ్ పాటలు అప్పుడు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ థర్టీస్ ఫార్టీస్ అప్పుడు పాటలు అన్నట్టు అంత పవర్ ఉంది అన్నట్టు చెప్తున్నాను ఎట్లా ఆకర్షించుకుంటున్నా ఆకర్షించుకుంటా ఓల్డ్ ఓల్డ్ పాటలు అంటే ఇష్టం లేదు ఎవరికైనా ఇష్టం ఉంటారు కదా నేను ఒకప్పుడు స్టేజ్ మీద పాడతాను కాలేజ్ డేస్లో సరే ఇప్పుడు మానేసిన ఇప్పుడు అవి వాడండి నేను స్టేజ్ మీద కాలేజ్ డేస్ అంటే అదే ఆ వేవ్ అంటాను కదా కానీ రక్షణ పొందినాక నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు వాడలేదు ఆ పాటలు కొంతకాలానికి ఏం చేసినాను ఇందాక నేను చెప్పినట్లు క్రైస్తవ పాటలలోనే ప్రభుకు సంబంధించిన ప్రతి పాటల్లో ప్రభుకి సంబంధించినవి ఇస్తున్నాయా అని పరిశీలించి జాగ్రత్తగా వాడుతున్నాను లేకపోతే తెలియకుండా ఎందుకంటే పాటలు పాడడం అనేది నీ హృదయం ఇది నీ బలిపీపీఠం ఈ స్థలం దీన్ని పరిశుద్ధ స్థలం అంటాం కదా ఇక్కడ నుంచి పోతుంది దేవునికి మరి ఇక్కడ నుంచి దృష్టికి కూడా పోతుంది కదా నువ్వు పాడే పాటలను బట్టి అందుకు కాంప్రమైజ్ మనం ఇది ఇక్కడ నుంచి ప్రభు మహిమ కొరికే పోవాలా అని చూపిస్తాను కొద్ది పేపర్లో వాక్యాలు అయితే ఇక్కడ దేవుడు సలు దేవుని ప్రజలు బిడ్డలు భక్తులు పురాతనమైన భక్తులు అందరూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు అని ఉంటే అక్కడ వాక్యం అంటే దేవునికి స్థుతి ఎంత ప్రాధాన్యమైందని నేను చెప్తున్నా నేను కొన్ని కేసెస్ చేసిన పబ్లిక్ మీటింగ్స్ లలో కొన్ని సమస్యల క్రితం స్టేజ్ మీద వాళ్ళు పాటలు పాడుతుంటే హీలింగ్స్ అయిపోతున్నాయి ఇంకా వాక్యం కూడా స్టార్ట్ కాలే వాక్యం స్టార్ట్ కాలే ప్రార్థనలు కాలే పాటలు పాడుతుంటేనే హీలింగ్స్ అయిపోతున్నాయి అంతా పవర్ విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా పాటలలో మరి విశేషంగా ప్రభు కొరకు నువ్వు పాటలు పాడుతుంటే దేవుని కొరకు నువ్వు స్థుతిస్తా ఉంటే ఆయన చదివిపోయిపోతాడో వాక్యం అది నేను చూపిస్తాను పాటలు లేక ఆయనని స్థుతించడము అంటే ఆయనకి ఎందుకు అంత ఇష్టం అనేది నేను జస్ట్ ఒక వందీ క్రితం మీకు అనుకున్నాను అంతకుముందు నాకు తెలియదు బైబిల్లో వాక్యం ఉందని దేవునికి పాటలు ఎంత ఇష్టం అనేది నేను ఇన్ని సంవత్సరాలు నేను కూడా పాటలు పాడేవాడిని ఒకప్పుడు స్టేజ్ దేవుని పాటలు కూడా పాడేటోని స్టేజ్ల మీద క్యాసెట్లు రికార్డింగ్ చేసిన ఇవన్నీ చేసిన అవన్నీ విచ్చి పెట్టేసిన కానీ నాకు జస్ట్ ఒక వన్ టూ వీక్ క్రితమే అది బయలుపరచబడింది దేవుకి పాటలు అంటే ఎంత ఇష్టం అనేది అది తెలుసుకున్నప్పటి నేను ఇంకా పాటలు పాడాల నేను స్టేజ్ మీద పాడను ఎందుకంటే అది నా పిలుపు అది అది అయిపోయింది ఆ ఫేజ్ అయిపోయింది నేను స్టేజ్ మీద పాడను కానీ నేను సొంతంగానే నేను ఆయనను చూపించుకుంటూ ఆరా వెళ్తా ఉంటాను ఎందుకంటే దాంట్లో ఎంతో పవర్ ఉంది అన్న విషయం నేను ఒకప్పుడు మా ఇంట్లో మార్నింగ్ లేస్తేనే పాటలు పెట్టేటోళ్ళం మేము ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు బంద్ అయిపోయినాయి మార్నింగ్ నిద్ర నుంచి లేస్తేనే పాటలు దేవుని పాటలు నడుస్తూ ఉండేది ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు నడిచేటప్పుడు అందరు ఇంకా స్కూల్స్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయేవాళ్ళు అన్ని ఆఫ్ చేసుకొని మేము నిద్రం వెళ్ళిపోయేవాళ్ళం అవన్నీ బంద్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు పాటలు లేవు ఇంక నేనేం చేస్తాను ఆఫీస్ పోతే హెడ్ ఫోన్స్ పాటలు తీసుకుంటా సరే అందరూ పక్కన కూర్చుంటారు వాళ్ళ కదా పాడలు కానీ ఏదో హంప్ చేసుకుంటా ఏదో నోట్ల నోట్ల లో లెవెల్లో పాడుకుంటూ పోతా ఉంటాం పాడు అండ్ మోటార్ సైకిల్ మీద పోతే మాత్రం గంభీరంగా పాడుకుంటూ పోతా ఉంటాను ఎందుకు ఇవన్నీ విషయాలు నేను చెప్తున్నానంటే ఈ ప్రకటన గ్రంథంలో చదివిస్తాం వాక్యం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవష్టంలో ఈ ఉదయ నక్షత్రములు అంటే నువ్వు నేను అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది నువ్వు నేనే యేసు ప్రభుత్వం రక్షకులు స్వీకరించిన వాళ్ళందరూ వెలుగు సంబంధులు బ్రైట్ మార్నింగ్ స్థానం ఉంది కదా అక్కడ చూడండి పదహార వచనంలో చదువు చదువు కదా అదే కరెక్ట్ ఏసుప్రభు నోటిదాన్ని సాక్షమిస్తుంటుంది ఆయననే వేకువ చుక్క అని కదా మీరు అనొచ్చు ఇప్పుడు ఏసుప్రభు వేకువ పాటలు పాడుతుంది ఆయన కాదు కదా కదా ఆడ నక్షత్రములో కాబట్టి ఇది ఇక్కడేమో ఒకటే ఉంది jesus is the morning star annadi i am the morning star anchestle prove 16 vachanamlo yeah, yeah, kada ante veeku va chukkalu inkoka veeku va chukkati paadalu vaadutunnaru ani kuda cheptochu kada yeah, yeah. yevadi paadutaru cheppandi paatalu srishti kartaka tappai engolana vaadutunnaru vallu kachithanga prabhu korike paadutaru kada aithe paadalu stutinchadam ganaparachadam devuni entha pramukhyamainda nadidi మనము పాత నిబంధన కాలం పుస్తకాల్లో దావిద నుంచి నేర్చుకుంటలేము కానీ రెపిస రాష్ట్ర పత్రిక లో పౌలి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు ఒకసారి చూడండి రెఫ్స పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం దఫస రాష్ట పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే ఒకరితోనొకరము ఒకరికొకరము కీర్తనలతోనూ సంగీతంతోను అది ఆత్మ సంబంధమైన పాటలు మూడు రకాలు ఉన్నాయి అక్కడ కీర్తనలు సంగీతం అంటే ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ తర్వాత ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఆత్మలో అంటే ఆత్మ అంటే మనకు అర్థం కావాలి ఏంటంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనకు ఎక్కడైనా శక్తి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నంబర్ టూ ఆత్మ ఎందుకు అనుగ్రహించబడింది అంటే సర్వసత్యంలో పోవంటి బైబిల్లోని వాక్యాలలోని సత్యాన్ని గ్రహించిన దేవుని ఆత్మ కాబట్టి ఆత్మ సంబంధమైన పాటలు అంటే దేవుడిని దేవునిలో ఉన్న సత్యాన్ని గ్రహించి దేవుడు అంటే దేవుడు అంటే ఇట్లుంటాడా దేవుని గుణగాలు ఎట్లుంటాయా అన్న విషయాలని గ్రహించి ఆయనను చూపించడం అన్నట్టు కాబట్టి మనం ఎట్లా ఆరాధించాలంటే పౌలు ఈ విషయం వ్యాసంపిస్తారు ఒక నోడొకడు పెట్ట తీసుకోవాలా కీర్తనతోను సంగీతంతోను ఆత్మ సంబంధమైన పాటలతో తర్వాత తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మీ హృదయంలో అది ప్రభుని కూర్చే పాడుచు కీర్తించు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి అంతే అంటే మీ హృ గురించి పాడాలి పాట ప్రభుని గురించే కాబట్టి ఏ శుక్రవ గురించి పాటలు పాడడం నేర్చుకోవాలి అదొక సీక్రెట్ అదొక సీక్రెట్ అనేది నువ్వు పాటలు పాడుతున్నావు అంటే ఏసుప్రభు గురించే ఉండాల పాట దాని తర్వాత యేసు ప్రభుని సెంట్రల్ గా తీసుకోకుండా పాటలు పాడుతున్నామంటే అది దుష్టుడు దొంగిలిస్తుందన్న విషయమే కాబట్టి మనం ప్రతి క్షణము ఈ సత్యాన్ని పాటలు పాడడం వల్ల ఏమి మనకి బెనిఫిట్ అనేది కూడా తెలుసుకుంటే ఏమిటంటే ఆసక్తి వస్తే మనం ఇంకా ధీరంగా పాడతాం కదా ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కొన్నిసార్లు కొంచెం మంది పాటలు పాడుతున్నాను నేను చర్చిలో ఒకప్పుడు కొయర్ లో వరకు నేను కొయర్ ఉన్నాను అంటే చర్చి మధ్యలో వైట్ గౌన్ వేసుకుని పోయి మధ్యలో కూర్చో ఒక టీమ్ ఉంటుంది వాళ్ళకి అందరికి సై ప్రిపరేషన్ పాటలన్నీ సండే పాడాల్సిన పాటలు ప్రాక్టీస్ చేసినాక సండే పోయి మధ్యలో ఉండి గట్టిగా పాడాలా మేము మైక్స్ ఏం గట్టిగా పాడితే మేము పాడినట్టు అందరూ ఆ రాగం ఫాలో అవుతా ఉంటాం కోయిరంటే అదే అర్థం అనేది ఆ రోజులలో అవన్నీ మేము పాటలు పాడతలం అయితే కొన్నిసార్లు హై పిచ్ పోతే పాడలేము లో పిచ్లైనా పాడలేము ఎవరైనా తప్పు పాడుతుంటే కోపం వస్తా ఉంటది ఇవన్నీ వస్తాయి లేవు మనుషులకు ఎవరైనా మంచి రాగం లేకుండా పాడితే అబ్బా ఎంత కష్టంగా ఉందనిపిస్తుంది కదా నాకు ఒకసారి బండారు చిట్టిబాబు మీకు ఎంతమంది తెలుస్తావు ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఉండే బ్యాప్టిస్ట్ చర్చ్ అయిన బండారు చిట్టుబాబు లాగు ఉండేవాడు మనిషి అయితే ఆయన రిటైర్ అయినాక ఎందుకో ప్రేర్ పవర్కి తెచ్చుకు వచ్చిండి ఎట్లా అర్థం కదా యాప్లి ఆయన అయితే అక్కడ నాకు పరిచయం ఈ బండారు చిట్టిబాబు అనేటైనా పాటలు రాసే రకరకాల పాటలు అవి అన్ని ల వాడు రాసిండు కానీ ఆయన ఇంకా చర్చి రిటైర్ అయిపోయినాక అన్ని దేవుని పాటలు రాసిండు ఒక పాట నన్ను పాడమన్నాడు అది ఏడాది దూరదర్శన్ టీవీలో అయితే దాని కొరకు ఒక రెండు మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేయించాడు నాతో పాటు ఇంకొక టీం ఉంటుంది నా లీడ్ సింగర్ని నేను నాతో పాటు చాలా మంది టీం ఉంటారు ఆ టీం ని ఆ లెవెల్కి తీసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఎంత కష్టపడుతుంది ఎందుకంటే పాపం వాళ్ళ సింగర్స్ కాదు మనం ఏమన్నా ట్రైన్డ్ సింగర్సా ముఖ్యంగా క్రైస్తవ జీవితం చూస్తే కదా మనం ఎవరూ సంగీతం నేర్చుకున్న వాళ్ళం ఉండం అన్ని సంగీతం నేర్చుకుంటారు వాళ్ళు గమకంగా పాడుతూ ఉంటారు మనకి ఎవరికి సంగీతం రాదు రాగమంటే తెలియదు తాళం అంటే తెలియదు ఎన్ని బిట్స్ అన్ని కూడా తెలియదు వర్షనానికి వర్షానికి ముందు వాడతాల్లో వెనక్కి ముందు ఎన్ని సౌండ్స్ ఉంటే కూడా తెలియదు మనకి కొద్దిగా కౌంట్ చేసుకుంటూ వాడుతూ ఉంటారు ఇట్లా కౌంట్ చేసుకుంటూ పాడత ఇలా చేతని వాడుకుంటారు లేకుంటే అది వాళ్ళు వాళ్ళు సంగీతం వాడిస్తే ఇట్లా వృద్ధంగా ఏమంటారు దాన్ని శృతి ఆ శృతిని ఇట్లా కొట్టుకుంటా కొట్టుకుంటూ వాడుతూ ఉంటారు వాళ్ళు తెలుసు ఎట్లా పాటలు పాడాలని కానీ మనకు మటుకు మనం నేర్చుకోలేదు మనం ఎందుకంటే మన పిల్లల్ని మనం అవి నేర్పలే పాడడం నేర్పలేదు మరి వాళ్ళకి పా స్వతహాగా టాలెంట్ వచ్చిందంటే వాళ్ళు ఏదో దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మంచి చేసుకుంటుండే కానీ ఒక రకమైన సంగీతము నేర్పడం లేదు క్రిస్టియన్ చెప్పేస్తారు మన గమకం ఎట్లా చేస్తాం టీం మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క డైరెక్షన్ లో పోతున్నాయి ఈ పాటలు అప్పుడు ఎక్కలేని కోపం వస్తుంది ఇటువంటి టీం ని నేను ఎంత తీసుకుపోవాలా దూరదర్శన్ కి అని ఆయన బాధపడతా ఉన్నాడు ఆయనకి ఇంకా ముందుకు చెప్తున్నానంటే ఆయన దాని తర్వాత సన్పెండ్ రికార్డింగ్ అయిపోయింది దూరదర్శన్ లో రికార్డింగ్ అయిపోయింది బ్రాడ్కాస్ట్ అయిపోయింది అంత అయిపోయింది తర్వాత సన్పెండ్ ఆయన అందుకు గ్యాప్ అని అయితే ఆయన ఈ టీం మెంబర్స్ అందరితో నేను కూడా అక్కడ ఉన్నాను టీం మెంబర్స్ తో మాట్లాడుతున్నాడు అంత గొప్ప దేవునికి ఇంత చెత్తగా పాడితే మనం బాగుందా పరించలేక కొట్టేసింది డైలాగ్ నేనది నా లైఫ్ లో మర్చిపోలేదు కరెక్ట్ కదా అంత గొప్ప సృష్టికర్తం మన ప్రభు ఆయనకి ఎంత బాగా పాడాలి మనం పాటలు గంభీరంగా పాడాలి సరే నీకు రాగము సరే ఇవన్నీ తెలవకపోయినా అట్లీస్ట్ గొంతు ఇప్పి అయినా పడాలి ఎవరో చెప్తుండే నాకు ఆయన ఎవరు ఒక హిందీ బాలీవుడ్ సింగర్ రఫీ ఆయన అంట ఆయన వాడితే అంటే పాట కడుపులో నుంచి వస్తా రాగం ఆయన గురించి చెప్తుండవరు నాకు అరే పా ఆయన పాడితే బ్రదర్ కడుపులో పాడతారు బ్రదర్ అంటున్నారు అరే మనకు తెలియదు అది కడుపులో ఎట్ల పాట నాకు తెలియదు కానీ మనకు తెలిసి నోటి నుంచే పాడతాం మనం అని కానీ ఆయన కడుపులో నుంచి తీస్తున్నట్టగం ఆయనంతా అంటే వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ అయ్యండి అంత బాగా పాడుతున్నప్పుడు మీరు దేవుని జీవం దేవుని గురించి తెలిసి ఉండే మీరు ఎందుకంటే వాడుతున్నారు అని చెప్పిండి ఆయన అట్లా వాళ్ళందరినీ ట్రైనింగ్ చేసేటప్పటికీ రెండు వారాలు గెలిపేది ఆయన విడిచిపెట్టకపోయేవాడు అయితే నాకేందంటే కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం సంగీతము ఈ రాగము తలలు ఇవన్నీ అలవాటు కొంచెం మురికైనా సునెక్షణ పట్టేస్తున్నా నేను కంటిన్యూస్గా ప్రతి టేక్ ఆఫ్ లో మంచి పాడుతున్నా నేను కానీ దూరదర్శన్ ఆ స్టూడియోలో పాట స్టార్ట్ అయింది నాకు గొంతు నాకు అయిపోయింది ఎందుకైతే నాకు ఈరోజు అర్థం కాదు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది రికార్డ్ స్టార్ట్ అయిపోయింది సడన్లీ లాక్ అయిపోయింది నాకు ఈరోజు కూడా అర్థం కాదు ఎందుకు లాక్ అయిపోయింది ఫ్రీగా పాడేటోడి స్టేజ్లో లేదా అంతకాలం పాడు రికార్డింగ్ స్టూడియోస్ అయినా రికార్డ్ చేసిన ఆ దూరదర్శన్ కెమెరాలో రికార్డింగ్ ముందు అందుకు నాకు ఒక చరణం కూడా రాలేదు చక్కగా లాక్ అయిపోయింది లాక్ అయిపోయినా సైకినా అంతా లాక్ అయిపోయాడు మ్యూజిక్ కూడా ఆఫీస్యల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన అన్నాడు ఏం బ్రదర్ మీరు కూడా అన్నాడు నేను ఇది కాదు నా సేవ ఈ పాటలు పాడేది ఈ దూరదర్శన్ల చుట్టూ తిరిగేది ఇంకేదంటే సీ ఛానల్ అందులో రెగ్యులర్ గా వచ్చేది నా పాటలు ఎవరో చెప్పి నేను చూడకపెట్టినవన్నీ గాని ఇవి కాదు మనకి మనం పాడాలా దేవుని కరెక్ట్ గానే ఆ స్టూడియోలో పాడుకునే వాళ్ళని మనం అడ్డగించదు కానీ మనం ఇట్లా పాడుకోవచ్చు కదా ఇట్లా కుటుంబంలో కూర్చొని కుటుంబ ప్రార్థనలు తీసుకొని పాడుస్తాను దేవుని చూపించవచ్చు ఎన్ని కొన్ని వందల కొన్ని వేల పాటలు ఉన్నాయి పాటలు చెప్పండి ఎన్ని నేను అనుకుంటా ఒకసారి ఫిజ్ పెట్టాలి పిల్లలకు క్రిస్టియన్ చర్చెస్ తల్ల ఆంధ్ర క్రైస్తవ కీర్తలు చక్రవర్తి బురాలు తెలుస్తారు మీకు విజయవాడలో ఆయన ఒక జోబ్ నేను మర్చిపోలేను ఆ జోబ్ ఏంటంటే ఆంధ్ర దిక్కు చర్చెస్ అలా ఏమనస్తులు పాట పడాలని ఆశ మైక్ దొరకాలవాలి ఒకడు కాగానే ఇక్కడ వచ్చి ఫాస్టర్ గారు నేను పాడతాను ఫాస్టర్ గారు నేను పాడుతాను అందరు లైన్ ఉంటారు చర్చ ఎట్ల ముందు పోవాలా అయితే ఆ ఫాస్టర్ గంట ఆ నేను ఇస్తాను అందరికి ఇస్తాను కానీ ఒక కండిషన్ ఏంటంటే మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంకి వెళ్ళి పాడితేనే ఇస్తాం మైక్ అన్నదా ఎవరికి రావు అంటే ఆ టైంలో అంటే మనకి ఇవన్నీ లెసన్స్ అన్నట్టు ఈ జనరేషన్కి అవి రావు కొంతకాలానికి ఏవి రావాలి వాళ్ళకి ఏ పటలు రావు ఏ పటలు రావాలి ఎందుకంటే వాళ్ళ వరల్డ్ డిఫరెంట్ వరల్డ్ వాళ్ళదంతా ఆర్టిఫిషియల్ వర్చువల్ వరల్డ్ అంటారు అది మొబైల్స్ ఇంటర్నెట్ ఇదంతా ఆర్టిఫిషియల్ వరల్డ్ కదా మనం ముందేమో రియల్ వరల్డ్ అదంతా ఆర్టిఫిషియల్ వరల్డ్ వాళ్ళు జీవిస్తుందంత ఆర్టిఫిషియల్ వరల్డ్ కాబట్టి వాళ్ళకి ఇవేం తెలియదు అనేసి తప్పు లెక్క పెట్టిన వాళ్ళని దురదృష్టం రాంగ్ టైం వాళ్ళు ఆ టైంలో పుట్టినరు కాబట్టి పాపం అటువంటి వరల్డ్ లో ఉన్నారు కానీ మనం వాళ్ళనిగా మనమేమి వాళ్ళని టోటల్ గా విడిచిపెట్టేసి అందుకే కట్ అయిపోతారు వాళ్ళు బయటికి తీసుకొని రావాలి కూర్చోబెట్టాలి ఇట్లా మాట్లాడుకుంటా సంభాషించుకుంటా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి ఏమవుతుంది ఇంటర్నెట్ జస్ట్ కూర్చొని నేను దేవుడికి తీసినా అవర్స్ లో ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం స్పెండ్ చేయలేమా మన కొరకు ఎయిట్ నైన్ అవర్స్ ఖర్చు పెట్టుకుంటున్నాం మీరు ఒక్క వన్ అవర్ మనం దేవుడి కొరకు స్పెండ్ చేయలేమా బాధ అనిపిస్తుంది కదా ఆలోచిస్తామంటే మీరు పాడకుంటే స్టోన్స్ పాడతాయినారా లేదా లూకాసు వార్తలు చూడండి లూకాకు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభైవ వచ్చే మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్లు కేకలు వేసి పాడతాయంటారు చూడండి దాస్తులు అక్కడి నుంచి లూప్ చాప్టర్ నైన్టీన్ వర్స్ ఫార్టీ చదవండి ఫ్రీగా ఆయన వారిని చూసి మీరు ఊరుకుండినే అడలా ఈ రాళ్లు కేకలు వేయినని వాళ్ళు పాటలు పాడుతుంటే పాస్టర్ అక్కడ యాచకులు అంటారు ప్రజలందరినీ సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి అంటే ఆయన చెప్తున్నాడు వీళ్ళు సైలెంట్గా ఉంటే ఈ కేకలు వేస్తాయి రాళ్ళు పాటలు పాడతాయి అవి కూడా సృష్టినే కదా చెప్పండి ఈ ఇంకా మనుషులు తప్ప ఇంకొర పాడరా పాటలు పక్షులు పాడవా పాడతాయి కదా పక్షులు యానిమల్స్ కూడా పాడతాయి నేను చూసిన నక్కలు విజులు చేయడం తోడేళ్ళు పాటలు పాడవా విజులు చేస్తాయి కదా అవి కూడా ఓ అని అర్థి అవి వాటి తెలుసు సృష్టికర్తని ఎట్లా సృష్టించాలనో అది మనకు అర్థం కాదు ఆ లాంగ్వేజ్ అంతే డిఫరెంట్ అంటే ఎందుకు ఇంతగా ప్రయోజనపడుతున్నాడు అంటే పాటలు పాడడము స్థితించడము ఆయనని ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ఫస్ట్ పాయింట్ ఆయనని ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ఎందుకంటే ఆయన సృష్టించేవాడు నీ స్థుతులు ఏం అవసరం లేదు ఆయన ఏం జబర్దస్తి కూడా చేయడు కదా మనకి స్వేచ్ఛనిచ్చాడు ప్రతి ఒక్క దేశంలో విషయం నాకు బరువుగా నచ్చింది ఏంటా బలవంతం లేదు సకిన సకిన ఫైతులలో బలవంతం ఉండి జబర్దస్త్ ఉంది కానీ ప్రస్తుత జీవితంలో దేవుడు స్వేచ్ఛనిచ్చిన మనిషికి మంచి చెడు మధ్యలో పెట్టడు తీర్మానించుకోం కావాలనే ఆ ఫ్రీడము కేవలం ఇక్కడే ఉంది ఫ్రీడమ్ అనే పదమే బైబిల్ నుంచి చెప్తారు ఇంకెక్కడ లేదు నీ ఫ్రీడమ్ అక్కడ బాండేజ్ అదర్ ఫైట్లలో బానిసత్వమే నువ్వు ఇది చేయకపోతే నీకు ఈ కష్టం నువ్వు అది చేయకపోతే ఇది కష్టం ఈ రోజు నువ్వు పాటించకపోతే నీకు కష్టం సోమవారం ఉపాసం ఉండకపోతే ఫస్ట్ పొగపోద్దుకపోతే నీకు ఇది అట్లా అన్ని బానిసత్వంలో తీసుకెళ్తావు కానీ అటువంటి బానిసత్వంలోకి వెళ్ళి విడుదల వచ్చింది ఏసు వచ్చింది కర్మ నుంచి నాకు ఫ్రీడమ్ వచ్చింది అనేసి ఒక బ్రాండ్ అని ప్రీస్ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయిన ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పురుతా అంటే నాకు విముక్తి లేదా విముక్తి అనేసి నేను సాక్షిస్తుంటే నేను విని కర్మసిద్ధాంతం నుంచి విముక్తి పొంది నరేష్ కాబట్టి మనము ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనని స్థితించడానికి ఆయన ఘనపరచడానికి ఎందుకంటే నన్ను పుట్టించండి దేవుడు చదివ్ లెక్కలు నిలబెట్టండి దేవుడు ఈ రోజు ఎంతమంది చూడలేకపోడు ఈ మనం దక్కింపజేసేటప్పుడు మనం ఆయనను సృతించకపోవడం ఎందుకు ఆయన దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం స్థుతించేటప్పుడు ఆయన నన్ను రక్షకుడు నన్ను రక్షించుకుంటూ కాబట్టి ఆయన రక్షకుడు అని స్థుతిస్తున్నాం నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను పస్తపరచాడు కాబట్టి స్పష్టపరిస్థితి దేవుడు సృష్టిస్తున్నాం ఆయన గుణగణాన్ని జ్ఞాపకం తీసుకుంటూ ఆయనని మనము సృష్టిస్తున్నాం ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా జ్ఞాపకం ఉందా కీర్తనల గ్రంథంలో ఉంటుంది వాక్యం కీర్తన గ్రంథం రెండోసారి ఇరవై అధ్యాయము మూడవ వచనం ఏం జరుగుతుంది అనేది సుద్ధిస్తే గ్రంథము ఇరవై అధ్యాయము చాప్టర్ ట్వంటీ మూడవ వచనం ఆయన ఎక్కడ ఆశనే చెప్పండి ఆయన ఎక్కడ ఆశనే స్తోత్రముల మీద మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలా ఇస్రాయేల్ అనేది అది మనం అనుకుంటాం విశ్రాంతరాలకు సంబంధించిన కానీ పైగులంతా స్టాగా చెప్తుంది అంతరంగం ముందు ఇస్రాయేల్ పౌలు దానికి బహుగా విశదీకరిస్తాడు రోమి రాష్ట్రపత్రిక పదకొండవ అధ్యాయంలో దాని రెండో అధ్యాయంలో అంతరంగ మందు మనల్ని యూదుల్ గా మార్చుకుంటే ఎస్ప్రవ్ ఆయన మరణం ద్వారా అంతరంగ మందు మనల్ని ఇస్రాయల్ మార్చుకున్నాడు అంతరంగ మనల్ని అబ్రహం సంతానంగా మార్చుకున్నట్టు దళిత రాష్ట్రపత్రిక వస్తే కాబట్టి ఇస్రాయేల్ స్థుత్తుల మీద ఆయన ఆశ్రయించిన ఇప్పుడు ఏ ఇస్రాయల్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ ప్రకృతి సాధ్యంగా పుట్టిన ఇస్రాయెల్ గురించి మాట్లాడుతుందా వాళ్ళు ఏస్ప్రో నిచ్చరే ఎక్కడ ఆ స్థుతుల మీద ఆయన సింహాసనం వేసుకున్నాడు చెప్పండి నువ్వు నేను పాడితేనే ఎందుకంటే అంతరంగం మనల్ని ఇటల్ గా మార్చుకున్నాడు మనం పాటలు పాడితే ఆయన సన్నిధి దిగొస్తుందట అతి ఇంపార్టెంట్ పాయింట్ మీకెందు నేను చెప్తున్నానంటే దేవుని పాటలు నడుస్తా ఉంటే దేవుని సన్నిధి దిగొస్తుంది అప్పుడు చీకటి శక్తులు ఎట్లా ఉండగలవో చెప్పండి ఇక్కడ అదే నేను ఎన్ని మ్యూజిక్ సిస్టమ్స్ కొనేవాడి ఉన్నా లైఫ్ లా ఎందుకంటే మ్యూజిక్ అయితే ఇష్టం కాబట్టి నా దగ్గర అయితే ఇక్కడ కుప్పాలు కుప్పాలు ఉంటాయి హెడ్ ఫోన్స్ కొన్ని కేబుల్స్ చూడిపోయి పిన్స్ చూడిపోయి అన్నీ ఉంటాయి ఒక సండే ఏం పని లేకుంటే అవన్నీ వేసుకొని అన్ని సాల్డ్రింగ్ చేస్తా పాయింట్స్ అన్ని సాల్డ్రింగ్ చేసి సరే ఎవరికి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తా ఉంటాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎన్నో సమస్యలు జంపైనాయి హెడ్ ఫోన్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఇయర్ బడ్స్ ఉన్నాయి రకరకాలు స్పీకర్స్ ఈ మన ప్లేయర్స్ అంటే అటువంటి స్పీకర్స్ ఎన్ని అన్ని ఇచ్చి పడి సరే ఇప్పుడు అన్ని ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే అంత టైం లేదు మనం ఇట్లా పోతానే ఉంటాం ఎక్కడెక్కడికో పోతా ఉంటాం అంత టైం లేదు కాబట్టి ఆయన మన సుతుల మీద సింహాసనం చేసుకున్నాడంటే ఆయన ప్రెసెన్స్ ఆయన సన్నిధి మన మధ్యలో దిగు వస్తుంది మనం పడాలాం అందుకు మనం పాటలు పాడాలా ఆయన ఈ గృహంలో దిగిరి రావాలా అంటే నువ్వు ఆయన సృష్టించాలా ఆయన మీతో పాటు సహాసం చేస్తా అంటున్నాడు ఆయన మీతో పాటు సాహసం చేస్తే ఇంకా ఎట్లా ఉంటాయి చీకటి శక్తులు రానే రాలేవు కదా అసాధ్యం అన్నట్టు వాటికి కాబట్టి చివరిగా నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే పాటలు అనేది ఎట్లా పుట్టినది నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఈ రాగాలు ఎట్లా కనుకున్నారు సప్తస్వరాలు అంటారు తెలుగులా ఇంగ్లీష్ లో కూడా సెవెన్ నోట్సే క్లాసికల్ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ కూడా సెవెన్ నోట్సే తెలుగు మన మన సప్త స్వరాలు ఇక్కడ సెవెన్ అనేది ఎక్కడికి వెళ్ళొచ్చి ఏడే రాగాలు ఈ ఏడు రాగాలనే కలిపేసి కలిపేస్తుంటే కొత్త కొత్త పాటలు వస్తూ ఉంటాయి అట్లా కొన్ని వేల కొన్ని లక్షల బిలియన్స్ బిలియన్స్ పాటలు వస్తూనే ఉన్నాయి ఈరోజు రోజు వస్తూనే ఉన్నాయి కదా ఇంకా పుడుతూనే ఉన్నాయి ఇంకా పుడుతూనే ఉన్నాయి ఇంకా పుడుతున్నాయి అవి ఆగుతలేవు ఆ సెవెన్ నుంచే వస్తున్నాయి అవి ఎన్ని పాటలు అయినా ఆ సెవెన్ నుంచే వస్తున్నాయి మీకు తెలుసు కదా సెవెన్ అంటే బైబుల్ ప్రకారంగా సెవెన్ అంటే ఫినిష్ సమాప్తి సంపూర్తి కంప్లీషన్ అనే ఆ సెవెన్ రాగాలు లేకపోతే నువ్వు పాటలు పాడలేవు నేర్చుకోవచ్చు అవి ఏమంత కష్టంగా నేను చూసిన అవన్నీ ట్రై చేసినా నాకు తెలుసు ఆ రాగాల పేర్లు తలాల పేర్లు అవన్నీ నేను చూసి నేర్చుకున్నా కాబట్టి నాకు అర్థమైతే నేను పార్టీ స్కూల్కి పోయి నేర్చుకుని అవసరం యూట్యూబ్ చూస్తారు కదా యూట్యూబ్ లో ఉంటే ఇవన్నీ క్లాసికల్ మ్యూజిక్ ఎట్లా నేర్చుకోవాలి ఆ రాగాలు తీసుకుంటే ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తారు మీరు కూడా గంభీరంగా బాట కలర్ చేరు అయితే జసనీయ గ్రంథంలో ఒక వాక్యం ఉంది దాంతో నేను ముగించేస్తాను వాక్యం మూడవ అధ్యాయంలో ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితము జపనీయా గ్రంథంలో లాంగ్ కొన్ని అవర్స్ రికార్డింగ్ చేసినాం మేము కొన్ని అవర్స్ జపనీయా గ్రంథం చాప్టర్ త్రీ దీన్ని మనము తెలుగులో చదివితే తెలుగుకి ఇంగ్లీష్ చాలా తేడా ఉంటది రెండు చదువుతాం మూడవ అధ్యాయము పదిహేను పదిహేడు వర్షాలలో ఇక్కడ మన తండ్రి గురించి అంటే మన ప్రభు గురించి మన దేవుని గురించి మాట్లాడుతుంది ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుతుందో చూడండి జఫనియా గ్రంథము మూడవ అధ్యాయంలో పదిహేను పదిహేడు వర్షాలలో చూడండి పాయింట్ నెంబర్ వన్ యహోవా మన మీద శిక్షని కొట్టివేసండి పాయింట్ నెంబర్ వన్ తర్వాత మీ శత్రువులను ఆయన వెలగొట్టినాడు సెకండ్ పాయింట్ మూడవది ఇస్రాల్ రాజని యవా ఎట్లుంటాడు చెప్పండి మీ మధ్య పట్ల పాడుతూనే ఉంటాడు కదా ఇందాక చూస్తే తర్వాత నాలుగో పాయింట్ ఇక మీద ఏ అపాయం మీకు సంభవింపచ్చు నాలుగో పాయింట్ తర్వాత తర్వాత సార్ భయపడద్దు ఇక మీదట మనం భయపడదు ఐదో పాయింట్ ఆరో పాయింట్ ధైర్యంగా ఉండండి భయపడకండి ధైర్యంగా ఉండండి ఆరో పాయింట్ ఏడో పాయింట్ ఇప్పటి నుంచి చూడండి నీ దేని ఎక్కువగా మీ మధ్య మరోసారి రిపాయింట్ చేస్తున్నాడు ఏడో ఎనిమిదవ పాయింట్ ఆయన శక్తిమంతుడు అనుమానమే లేదు తర్వాత ఆయన నేను రక్షించాను తర్వాత ఇప్పుడు చూడండి ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించు అంతే చూడ ఫుల్ స్టాప్ ఉందాకున్న నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును అక్కడ నేను డిస్టర్బ్ అయిపోయా ఆ రోజు మార్నింగ్ ఒక రోజు ఆదివారం మార్నింగ్ ఆయన నీ అందు నీ అందరు సంతోషిస్తారట ఇంకేముంది అక్కడ మీరు ఇదే లాస్ట్ లైన్ దానికి ముందు దానికి ముందు నీ అందున్న తన ప్రేమను బట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అంత సహిస్తున్నాడు పరిహిస్తున్నాడు అని చెప్తున్న తర్వాత నీ అందరినీ సంతోషం చేత ఆయన హర్షించును చెప్పండి హర్షించినట్టు అర్థం కలుస్తాకండి ఇంగ్లీష్ ఉందా చదువు నువ్వు లాస్ట్ లైన్ చదువు the lord is, the lord your god is with you the mighty warrior who saves, warrior who saves. take great delight in you he will take great delight in you in his love he will tell he, he will no longer rebuke no you but will rejoice over you with singing ikada okate salamlo bible antata id okate vakyamlo దేవుడు కూడా పాటలు పాడతాడని ఉంది కదా ఇంకెక్కడ లేదు వాక్యం బైబుల్ ఎక్కడ లేదు నాకు అప్పుడు ఒకరింది మై దేవుడు కూడా పాటలు దేవుడు కూడా పాటలు పాడుతాడు ఇక్కడ వాక్యం ఎవరిని గురించి నీ గురించి పాడుతున్నాడు మనమేమో ఆయన గురించి పాడుతున్నాముంది ఇక్కడ ఏముంది ఆయన నిన్ను గురించి పాటలు ఎందుకు అంట తెలుసా నువ్వు విజయం పొందితే ఆయన పాటలు హ్యాపీనెస్ లో ఆ సీక్రెట్ అర్థమైనాక నువ్వు భయపడద్దు దేని విషయంలో భవిష్యత్తు గురించి సరే జరగబోతుంది ఏమి భయపడద్దు ధైర్యంగా ఉంటాము మనము ఫైట్ చేయాలంటే లోకంలో మనం ఫైట్ చేసి విజయం పొందితే మనం విజయం పొందడం చూసి ఆయన సంతోషిస్తూ పాటలు పాడతాడంటే ఎప్పుడు నువ్వు విన్నారా హర్షించడం బట్టే పాటలు వాడము హర్షించడం బట్టే పాటలు పాడడం దేవుడు కూడా పాటలు పాడతాడు అంటే మళ్ళీ నువ్ ఎందుకు పాడతా నేర్చుకోవాలా రాగం నేర్చుకోవాలా ప్రాక్టీస్ చేయాల నేను చెప్తా ఉంటా యంగ్స్టర్స్ పోయి ప్రాక్టీస్ చేయండి అక్కడ వైఎంసీలో ఒక లేడీ ఉంటుంది క్రిస్టియన్ లేడీ ఆమె సంగీతం నేర్చుంది పిల్లలకి ఓకల్ క్రిస్టియన్ లేడీనే కానీ సంగీతం నేర్చుది అంటే ఎట్లా గమకంగా పాడాలా రాగాలు ఎట్లా నేర్చుకోవాలా ఆ తాళాలు ఎట్లా పట్టుకొని దాని ప్రకారంగా పాడాలా నీ వాయిస్ ఎట్లా సాధన చేసుకోవాలా అవన్నీ నేర్చుతుంది అండి మనం పంపొచ్చు కదా మన పిల్లలు పోయి కూర్చోబెట్టి వేస్తే వీక్లీ ఒకసారి క్లాస్ ఉంటుందేమో ఒకటి రెండు క్లాసులు సో ఈ కూర్చొని పాటలు నేర్చుకుంటే వాళ్ళు చర్చలో ఎంత మంచి కొయ్యతారేస్తారు వాళ్ళ ఇంట్లో పాటలు పాడుతుంటే దేవుడు దిగొస్తారు కదా ఈ వాక్యాల ఈ వాగ్దానాల ప్రకారంగా ఆయన వచ్చి దిగొస్తుంటాడు ఆయన తదివైపోతూ ఉంటాడు మనం పాటలు పాడుతూ ఎందుకంటే ఆయన కూడా పాటలు పాడే దేవుడు ఆయన నుంచి మనం పుట్టినాం కాబట్టి మనం కూడా పాడగలుగుతున్నాం ఆయనలో ఉన్న ఒకప్పుడు మనం ఆయన మన నాసిక రంధ్రాలలో ఆయన జీవవాయన ఊదినప్పుడు ఆ క్వాలిటీస్ అన్ని మనలో ట్రాన్స్ఫర్ అయినాయి మనం కూడా పాడగలం పాటలు అందుకు అన్ని పాటలు పాడతారు వాళ్ళు కూడా కదా వాళ్ళు అంత గంభీరంగా పాడుతున్నారు మనం ఇంకా గంభీరంగా పాడగలము వాళ్ళకంటే ఇంకా బాగా పాడగలము ఎందుకు అంటే స్పెషల్ అభిషేకం ఉంది అనుభవం ఉంది ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి అని నేను కాబట్టి నీకు ఫుల్ ప్రామిసెస్ అవి రిలీజ్ అయినాయి అప్రం నుంచి పట్టే ప్రతి వాగ్దానం నీ సీజన్లో సంపూర్ణంగా రిలీజ్ నువ్వు ఇంకా బాగా పాడగలవు ఆయన సబీబ్ నువ్వు బాగా అది మనం ఇక మీదట ప్రాక్టీస్ చేసుకుంటాం నేను అప్పుడు ఆ ఉదయం ఊహించుకుంటున్నాను ఏం పాటలు పాడిస్తాడు మన దేవుడు ఏ ఎక్కడన్నా దొరుకుతా ఆ క్లు దొరుకుతుంది కదా ఇప్పుడు ఎట్లా దొరికింది ఇది ఇది ఎట్లా దొరికింది ఆయన వాడుతుండేమన్నా పాట నా పిల్లలు బాగా విజయం పొందుతుంటే సంతోషంతో పాటలు వస్తాయి ఆయన కడుపులో నుంచి ఆయన హోటల్ నుంచి మనం ఈ లోకంలో విజయం పొందుతా ఉంటే సేవ చేసి అనేకలను దేవులకు ఎప్పుడో ఆత్మలకు రక్షణలో తీసుకొస్తుంటే ఆయన తదిపై పాటలు పాడుకుంటున్నాడు హమ్మింగ్ చేసుకుంటున్నాడు ఏడు దినాలు ఆరు దినాలు ఈ సృష్టిని సృష్టిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయన పాడ కొట్టి సృష్టించడం నేను ఊహించుకుంటున్నాను ఫస్ట్ డే ఏం సృష్టించాడు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అది చేస్తున్నప్పుడు ఆయన పాటలు పాడుకుంటా హమ్మింగ్ చేసుకుంటా రాగం తీసుకుంటా అవన్నీ తయారు చేసిందేమో అనిపిస్తుంది సార్ అంటే హ్యాపీనెస్ సంతోషంలో నేను ఇవన్నిటి బయట తీసుకొస్తున్నా అని ఆ సంతోషంలో పాడుకుంటా వాటి అన్నిటినీ అని నేను ఇక్కడ మటుకు మన గురించి పాడుతుండే దేవుడి బిడ్డల గురించి పాడుతున్నాయి నా బిడ్డలు ఎంతగా విజయం పొందుతున్నాయి వాళ్ళని పంపించిన ఈ లోకంలో వాడికి అన్ని జస్ట్ దేవుడుకల కొంచెం తక్కువగానే తయారు చేసిన వాళ్ళని దేవుడుకళ్ళక తర్వాత ఆ శక్తి మనకుంటు కానీ కొంచమే కొంచమే తక్కువ చేసింది మనల్ని నువ్వు సమస్తం చేయగలవు నువ్వు సమస్తం సాధించగలవు నువ్వు ఎట్లా నేర్చుకొని ముందుకు వెళ్తావు అన్న విషయం అయినా ఒక స్థలంలో వీళ్ళని ఇట్లనే విడిచిపెట్టేస్తే వీళ్ళు డైరెక్ట్ పర్లోకం కూడా ఎక్కేస్తారు అని అనడం లేదా నివ్రోధ విషయంలో అనడం వదిలేస్తే అంటే మనిషికి అంత కెపాసిటీ ఉంది వాడు ఏ తెలుసుకుంటాడో వాడు దాన్ని సాధించగలడు ఈరోజు అదే చూస్తే మనుషులు కొత్త ఐన్స్టైన్ గురించి సైన్స్ స్టూడెంట్స్ గురించి చెప్తాను ఐన్స్టైన్ కి అటువంటి బ్రెయిన్ ఎట్లా వచ్చిందో నాకు ఈ రోజు కూడా అర్థం కాదు ఎవ్వరికి అర్థం కాదు ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు ఇంటర్నెట్ లేవు ఇవేం లేవు కెమెరాస్ లేవు లేనప్పుడు స్పేస్ లో ఇట్లా ఉంటే పరిస్థితులని ఎట్లా గ్రహించగలిగిన ఊహిస్తేనే నాకు అసాధ్యం ఇది మనుషులకు అసాధ్యం ఎట్లా వచ్చింది ఐన్స్టైన్ గ్రావిటీ గురించి మాట్లాడతాడు దాని తర్వాత బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడతాడు ఎవరు చూడలే అప్పటికి ఇంకా బ్లాక్ హోల్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం స్టోరీ ఇది నేను చెప్తున్నా ఆ రోజు ఎవరు చూడలే పెట్టింది చూడకుండా ఎట్లా ఊహించండి ఈరోజు నిజమేనే అది ఈరోజు నిజంగా ఉన్నాయి ఎట్లా ఊహించగలిగింది అంటే మనిషికి అంత స్పెషల్ ఎబిలిటీస్ పెట్టి దేవుడు పంపించేసింది ఈ లోకంలో అది నీ బాధ్యత నా బాధ్యత వాటిని వెతుక్కొని ఆయన మహిమ కొడుకు వాడుకోవడం కాబట్టి దినము ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి నువ్వు పాడడం ఆయన దిగొస్తారు లోకంలో మీ ఇంట్లోకి మీ సన్నిధులు మీ మధ్యలో ఉంటాడు మీ మధ్యలో సంచరిస్తారు ఎందుకంటే ఆయనకి దేవదూతల స్థుతులు అవసరం లేదు నేను చెప్తున్నా మీకు ఉంది అక్కడ వాక్యం దేవదూత స్థుతులు ఆయనకు అవసరం లేదు దేవదూతలు సృతిస్తే ఆయన భూలోకంలోకి ఎందుకు వచ్చి మనిషిని తయారు చెప్పండి అక్కడే ఉండొచ్చు కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవదూతలు ఆయన ఉంటే అవి అవి సరిపోకుండా కిందికి ఎందుకు రావాలా గడప కమ్ములు అదేటట్లు ఇరవై గంటలు వాళ్ళు సృష్టిస్తుంటే అవి తబ్బింపు చేయాల్సింది అవి ఆయన తబ్బిబు చేస్తే దేవదూతల స్థుతులు మనిషి స్థుతిని ఆయన తగ్గిపోయింది వాక్యం చెప్తే కాబట్టి మనము ఆయనను చూపించడం తెలుసుకోవాలి నేను చెప్తున్నా ఈ విషయం ముగిస్తా నేను కొన్ని రీసెర్చ్ బ్యాగ్ సబ్జెక్ట్ రీసెర్చ్ కావచ్చు ఎక్కువ రీసెర్చ్ రిపోర్ట్స్ చదువుతా ఉంటాను రీసెర్చ్ లెక్చర్స్ ఇస్తా ఉంటాను ఎక్కడ పోయిన రీసెర్చ్ లండన్ లో ఒక రీసెర్చ్ కొన్ని సమత్యత నేను చదివిన కొత్తగా పుట్టిన న్యూ బోర్న్ బేబీస్ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు అక్కడ ఏం చేశారు అంటే వాళ్ళు రెండు రెండు గ్రూప్స్ గా విభజించారు కొత్తగా పుట్టిన పిల్లల్ని గ్రూప్ ఆఫ్ న్యూ బోర్న్ బేబీస్ ని ఒక రూమ్ పెట్టారు ఒక రూమ్ లో ఇంకొక గ్రూప్ ని ఇంకొక దాంట్లో పెట్టారు పెట్టి వాళ్ళకందరికి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు కానీ ఒక గ్రూప్ పిల్లలకి మట్టుకు ప్రతిరోజు ఉదయం చౌకీ హెడ్ పెట్టి మెలోడియస్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేసేటోడు అక్కడ మూడు వారాలు నాలుగు వారాలు దాని తర్వాత నాలుగో వారం తర్వాత మళ్ళా వాళ్ళ పారామీటర్స్ హెల్త్ ఇండికేటర్స్ అన్ని మెజర్ చేస్తే మ్యూజిక్ గిన్న పిల్లల హెల్త్ చాలా బాగుందట ఇన్ని ఇండికేటర్స్ కరెక్ట్గా ఉన్నాయట స్టాటిస్టిక్స్ మెడికల్ స్టాటిస్టిక్స్ ఆ మ్యూజిక్ లేని పిల్లల్ని మట్టుకు వంక టికర్గా ఉన్నాయండి అయితే మ్యూజిక్ లో అంత పవర్ ఎందుకు అంటే అది ప్రభు నోట నుంచి వచ్చింది ఈ లోకంలో ఈ లోకంలో ఉంది ఇక్కడ మ్యూజిక్ ఒకనొక దినం పోతుంది ఇక్కడ నుంచి అవసరం ఉండేది ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నంత దాని పవర్ ఉంటేనే ఉంటుంది ఆయన గుర్తించడం కొరకు మనం వాడుతున్నాము తర్వాత ఇంకా చూసినట్లు ఏ రాష్ట్రపతి ఆయన కొరికే పాడతాం ఆయన గురించి పాడతాం ఆయన కొరకే వాడతాం ఇంకా దేని గురించి పాడము పాడము పాడము కొన్ని మిలియన్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎంత ఉండేది ఆయన ఎన్నో స్పీడింగ్లు ఎన్నో క్యాటెట్లు డబ్బాలు డబ్బాలు ఉంటాయి అన్నీ తీసి పడేసాను రెగ్యులర్ మీరు ఒక స్ట్రెడ్ అని మొత్తం మల్టీ మీడియా పోర్టల్ వేల పాటలు ఉంటే ఎప్పటి తీస్తాను మొత్తం క్లీనప్ చేసేస్తాను అయితే నేను వినండి ఇప్పుడు మాట్లాడగలను చాలా ఇప్పుడు నేను వినండి అది కూడా నాకు విరక్తి కలుగుతాను ఎవరైనా స్ట్రెడ్స్ కూడా విరక్తిగలుగుతా ఉంటాయి ఎక్కడైనా పార్టీ పోతాం కదా అవైపడతారు వీటింటే విరక్తి కలుగుతా ఉంటాయి కానీ ఏం చేయలేదు అంటే అసలు నీ ట్రైన్ అయిపోతుంది నీ నీ మైండ్ నీ బాడీ నీ చెవులు అన్ని ట్రైన్ అయిపోతాయి దేవుడి పాటలలో తప్ప నువ్వు ఎంజాయ్ చేయలేవు తర్వాత నువ్వు కూడా దేవుడి పాటలు తప్ప ఇంకా ఏ పాటలు పాడలే ఒక దశలు అట్లా మనం ఎదగాలం ఎందుకంటే ఇంతగా చూసిన వాటిని ప్రభుకి మన మన దేవుడు కూడా మన గురించి పాటలు పాడుతున్నాడు కానీ మనం ఎక్కడ పాడుతున్నాం గురించి అన్నారు చిట్టుబాబు చెప్పినట్లు గమకంగా పాడుతున్నాము ఆ పాటలు తోల ప్రాక్టీస్ చేయాలి కదా మరి అటువంటి గమకము అటువంటి ఆసక్తి పాటలు మనం దేవుడికి సిద్ధించాల మీ నేను చెప్తున్నా కదా బాగా పాట అంటే అతన్ని పాట పాడతారు పాట అది ఎదురు ఆ పాట పాడే లెక్కలేని బలవంత పాటలు పాడుకుంటాను పాటలు పాడుకుంటామంటే మంచి కఠిన వాడుతాం భయం అక్కడ విని పవర్ఫుల్ బాగా ప్రాంతం ఆయన అక్కడ చదువుకునే తండ్రి పరిశుద్ధుల తండ్రి మీ కొనాలనైనా మీరు ప్రభావ మమ్మల్ని బట్టి హర్షిస్తున్నారు కానీ మేము మిమ్మల్ని బట్టి హర్షిస్తలేమునైనా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇక మీద మిమ్మల్ని బట్టి మేము హర్షించలాగా మమ్మ మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సుఖించడం మీ సన్నిధి దిగు వస్తుందని వాటి మీరు మా ప్రజలు నివసిస్తారని వాక్యం కలిగిస్తుంది ప్రభా కాబట్టినైనా మేము విజయం పొందడము మీకెంతో సంతోషం ఈ లోకంలో మేము విజయం పొందాలా మేము చేయ ప్రతి పనిలో అందులో దాన్ని బట్టి మీరు హర్షిస్తామని వాక్యం దాన్ని బట్టి మీరు పాటలు పాడుతున్నారు కోపా కాబట్టినైనా మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా మిమ్మల్ని సిద్ధించే బిడ్డలుగా ఈ కుటుంబీకులను తయారు చేయండి ప్రతి సమస్య నుంచి విడుదల కల్పించామని ఏసు క్రీస్తు పక్షుధ నామ ప్రార్థించుకున్న తండ్రి